మంచిది ఇప్పుడు కోరుకున్న కోరిక అటువంటి కోరిక కోరుకోవడము తప్పు కాదు తేరడము చాలా చాలా సంతోషం జరుగుతుంది అయితే చిత్రం ఏమిటంటే మానవ స్వభావము మానవ జీవితాలు ఎంత నిర్దూరం దానికి నాకు నామతికి నాకే ఆశ్చర్యం నాకింకా ఈ ఆశ్చర్యం పోలేదు ఇంకా నేను ఎప్పుడు కూడా ఆశ్చర్యపడుతూనే మీకు చెప్తున్నా ఈ కథనే ఆమెకి మళ్ళీ రెండు సంవత్సరాలు ఈ పిల్లవాడిని పెంచే హడావిడిలో ఉండగా మళ్లీ గర్భవతి మళ్ళీ రెండవ సంతానం అప్పుడు కొంచెం ఆవిడ కంగు తిన్నాడు ఈ కంగారు పడల్ని మనం అక్కడ మనం కావాలని అనుకోకుండా వచ్చి పడింది ఈ రెండవ సంతానం ఎందుకంటే పూర్వం మోడల్ కాదు ఇప్పుడు పూర్వం మోడల్ వేరే ఎంతమంది సంతానం వస్తే అంతమందిని స్వీకరించేవారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు సంతానం వస్తుందంటే స్కూల్ ఫీజు దగ్గర నుంచి మొత్తం ఎకానామిక్ స్ట్రక్చర్ అంతా మీరు క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి ఈ మధ్యలో స్కూల్ ఫీజులు బాగా పెరిగాయి కూడా పుస్తకాల కథకాలలు పెరిగాయి స్కూల్ ఫీజులు పెరిగాయి అన్ని ఫీజులు పెరిగాయి ఇన్సూరెన్స్ పెరిగాయి అన్ని పెరిగాయి కాబట్టి ఈ ఎకనామిక్ బద్దనేమో అని వాళ్ళు అనుకున్నారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అనుకున్నారు మై గాడ్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ థర్డ్ టైం అండ్ నా ద ఫ్యామిలీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ స్టేట్ ఐ డోంట్ వాంట్ దేట్ ట్ చాలా ఉంటుంది కాబట్టి మానవ జీవితాలను మీరు నిదమింగా నిర్ధారణ చేసి చెప్పడానికి ఏమీ లేదు కామన ఫుల్ఫిల్ అయినదా అయినది కనుక దేవతలు మనకు ఉపకారం చేశారు కామన్గా అడ్డుపడింది కనుక దేవతలు మనకు అపకారం చేశారు అని మీరు నిర్ణయిస్తే మీ నిర్ణయాలు తప్పు అవుతాయి వన్స్ ఫెర్టిలిటీకి సమ్ అబ్జెక్ట్ సమ్ ప్రాబ్లం ఉండి ఫెర్టిలిటీ లేనంత మనకు ఒక సమస్య ఆ ప్రాబ్లం తొలగిపోతే ఇప్పుడు ఓవర్ ఫెర్టిలిటీ చాలా సమస్య ఇది ఎలా ఉంటుందంటే వీడు రైల్వే స్టేషన్ వెళ్తూ ట్రాఫిక్ లో ఇరుక్కుంటాడు రైలు లేట్ అయితే బాగుంటుంది దేవుడా దేవుడా దేవుడా రైలు లేటు రైలు వీడి ప్రార్థన విన్నాడా దేవుడు రైల్వే వాళ్ళు వింటారు ఎలాగా ప్రార్థన ఆ రైలు అరగంట లేటు వీడు వెళ్ళిన వెళ్ళాడు అప్పుడే బయలుదేరడానికి ఇంకా సిద్ధంగా ఉంది అని వీడి దాంట్లో ఎక్కువ కూర్చున్నాడు అది బయలుదేరి ఈ లేటు కవర్ అయితే బాగుంది దేవుడా లేటు పోవాలి దేవుడా అని మళ్ళీ వీడు ప్రార్థన ఎలా ఉంటుందో వస్తుంది కాబట్టి ఎస్య అనాత్మభూతం ఫలం దేశకాల నిమిత్తాంతలితం తనాత్మ విషయే సఫల ప్రయత్న విఘ్నాచరణ దేవాది నాని మీకు ఇది విఘ్నం చేయడానికి దేవతల దిగిరాని కళ ఆది శబ్దం చేయడం వాళ్ళు కూడా సరిపడతారు విఘ్నం చేయడానికి ఓకే మీరు ఫలమును కోరి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫలము అనాత్మ రూపమైనది వైరాగ్యం కావాలి అని ప్రయత్నం చేశారనుకున్న దానికి ఎవరు విఘ్నం విఘ్నం చేయరు ఎవరిలో విఘ్నం చేయరు చుట్టుపక్కల వాళ్ళు విఘ్నం చేయరు ఇంకా ఇంట్లో వాళ్ళు విఘ్నం పెడుతున్నట్టుగా అనిపిస్తారు అంటే మీ వైరాగ్యాన్ని కొంచెం చేస్తే అంతకంటే వాళ్ళు ఏమంటారంటే కంగారు పుడుతున్నాను నువ్వు వైరాగ్యం వైరాగ్యం అని అంటున్నావు నెల రోజుల తర్వాత మళ్ళీ నువ్వే మళ్ళీ వాపసు వస్తానంటే మర్యాదగా ఉండదు ఒక ఆయన సన్యాసం తీసుకుంటానేడ్ స్టోరీస్ సన్యాసం తీసుకుంటారంటే భార్య అన్నీ కథక ఇంకా ఇంకా ఈ వయస్సులో కంగారు లేదు తర్వాత మాట అక్కడి నుంచి లేదు రేవంతరం నేను ప్రేమించే వాళ్ళు ఉన్నాను కదా అని పాప చెప్పి చూస్తుంది ఆ వాడు వినలేదు నేను ఏమైనా సన్యాసం తీసేసుకోవాల్సిందే ఇంకోసారి చెప్పి నేను ఇంకోసారి చెప్పాను ఒకసారి అయితే మరి ఇంకొక తప్పనిసరే సన్యాసం తీసుకునే మనతో తీసుకో కానీ తీసుకుని మాత్రం వెనక్కి రావద్దు అని అన్నప్పటికీ ఇతరాడు కంగు చెప్పాడు ఆవు కొంతకాలం కంగారు లేదా ఆగని సలహా చెప్పారు అవడం ఎందుకంటే ఆమె మనస్సుకి కొంత శంక కలిగినది అంటే ఆ శంఖలో ఏదో కొంత పాయింట్ ఉండి ఉండాలి కాబట్టి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు విఘ్నం ఏం చేయరు మన మానసిక బలహీనత మనకి విఘ్నం చోటుల వాళ్ళు విఘ్నం ఏం చేయదు దేవతలు అసలై చేయరు ఎందుకు చేస్తారు నువ్వేం చేస్తున్నావు అనాత్మభూతమైన ఫలమును కోరి ఆ ఫలమునకు నికు మధ్యలో దేశము కాలము నిమిత్తము అనే మూడు అడ్డంకులు ఉంటూ ఉంటే దేశకాల నిమిత్త అంతరిత అప్పుడు దేవతలు కూడా లోపల చొచ్చుకు వచ్చి విగ్రహం చేస్తారు ఎందుకంటే వీడికి ఫలానికి మధ్యలో దేశము కాలము నిమిత్తము మూడు అవాంతరాలు ఉన్నాయి కనుక దేవతలు వచ్చి నిమిత్తాన్ని కొంచెం క్యూ చేసి ఇటు తిప్పేటు తిప్పి మొత్తానికి వీడికి ఫలం ప్రయత్నం అయితే చేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు లేకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారు మిత్రులు చేస్తారు శత్రువులు చేస్తారు ఎవరైనా అడ్డాతి కలిగించగలుగుతారు కానీ ఫలము కనుక అనాత్మభూతము కానిచ్చు నాకు వైరాగ్యం కావాలి నాకు వివేకం కావాలి నాకు ఆత్మనిష్ట కావాలి అని మీరు అనుకుంటే దానికి ఎమ్మళ్ళు అడ్డు పెట్టరు ఇంట్లో వాళ్ళు అడ్డు పెట్టరు మిత్రులు అడ్డు పెట్టరు శత్రువులు అడ్డు పెట్టరు దేవతలు ఆ స్థల నాకు ఒక్క రులాల నాకు ఓ కేజీ బంగారం కావాలి అంటే అందరూ అడ్డు పెడతారు ఎవరు పెట్టి అడ్డు అడ్డు పెడతారు నాకు నిష్కామంగా ఉండాలంటే ఎవరు అడ్డు పెడతారు కాబట్టి దేవతలు అలాగ ఎప్పుడు విఘ్నం చేయరు నతు ఇహ విద్యాసమకాలే ఆత్మభూతే దేశకాల నిమిత్తానంతరితే అవసరానుపత్తే ఇప్పుడు మీరు కర్మ చేస్తారు ఫలం కావాలి కర్మకి ఫలానికి మధ్యలో దేశము కాలము నిమిత్తము అని మూడు అడ్డాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని చూసుకుని దేవతలు అడ్డుపడడానికి అవకాశము వారు దేశాన్ని కానీ కాలాన్ని కానీ నిమిత్తాన్ని కానీ మీకు విఘ్నాన్ని చేయగలుగుతారు కానీ మీకు ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే బంధ నిమిక్తి అయిపోతుంది మధ్యలో దేశమో అడ్డు లేదు కాలము అడ్డు లేదు నిమిత్తమో అడ్డు లేదు దేవత దేన్ని అడ్డు పెట్టుకుని మీకు విఘ్నం చేయగలుగుతుంది దేవతకి విఘ్నం చేయడానికి అవసరము అంటే ఛాన్సే ఇంద్రుడికి వీడికి అడ్డుపడదాం అనుకుంటే ఆయన ఏం చేయాలి ఏ దేశాన్ని కూడా దేశం వీడు వీళ్ళు చేరుకోవాల్సిన దేశం చేరుకోకుండా అడ్డుపడతాడు కాలము వీడికి అడ్డుపడతాడు లేకపోతే నిమిత్తంలో అడ్డుపడతాడు దేశభేదం దేశము అడ్డు కాదు నిమిత్తము అడ్డు కాదు కాలము అడ్డు కాదు ఎవళ్ళు అడ్డుపడతారు కాబట్టి మీరు కామనతో కర్మలు చేస్తే అందరూ అడ్డుపడతారు మీరు నిష్కామంగా ఉండడానికి అందరూ అడ్డుపడతారు ఏదేమకం అడ్డుపడ జ్ఞానోత్పత్తే ప్రాక్ ఊర్ధ్వం తత్కాల జన్మాంతర సంచితానాంచ కర్మణ అప్రభుత్వ ఫలానా వినాశ సిద్ధో ఇప్పుడు ఒక ఆయనకి జ్ఞానం వచ్చింది ఆత్మజ్ఞానాన్ని పొందినాడు మోక్షం వచ్చేసిందంటే మరి ఆయన అంతకుముందు చేసిన కర్మలు ఏవో కొన్ని ఉన్నాయి కదా అవన్నీ అడ్డు రావా కర్మలంటే కర్మఫలము కర్మఫలం అంటే మనం సుఖము దుఃఖము పుట్టుక చావు అదే అడ్డం అంటే ఇవి అడ్డు రావా రావు అంతకుముందు చేసి పురోగపడి ఉన్న కర్మలన్నీ కూడా వినాశమైపోతాయి ఏమండి ఇంకా ఫలమును ఇవ్వకుండా మిగిలి ఉన్న కర్మలు అంటే వాటిని సంకిత కర్మలు ఉంటారు అవన్నీ వినాశమైపోతాయి ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు అన్నారు ఇప్పుడు వీడు పోయాడు అనుకోండి వీడికి ఒక డిపాజిట్ ఉంది దానికి నామినేషన్ లేదు అదేమవుతుందో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వం వాళ్ళకి పోతుంది ఆ రకంగా వీడికేమో ఆత్మజ్ఞానం ఇంకా ఆత్మజ్ఞానం కలిగిందంటే ఇంకా ఫలానా వ్యక్తి జీవభావం ఉండదు కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు ఇంకా ఫలం ఇవ్వకుండా ఉండదు అప్రమత్త ఫలానా ఫలమును ఉన్న కర్మలన్నీ కూడా వినాశం అయిపోతాయి అవి నశించిపోతాయి పోతాయి ఉంటాయి ఇంకా వీడికి ఆత్మజ్ఞానం కలిగేటో పది ఏళ్లు బతికాయనుకోండి ఏం బతకచ్చు కదా ఆత్మజ్ఞానం కలుగుతూనే మర్చిపోవటంలాగా ఆత్మజ్ఞానం అంటే నచ్చి మీద పిరుగుబడినట్టు కాదు ఆత్మజ్ఞానం వెళ్ళడం అంటే ఇంట్లో ఉండగా ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి ఇంట్లో ఉంటాడు కాఫీ తాగుతుండగా ఆత్మజ్ఞానం కలిగిందనుకున్న కాఫీ పూర్తి చేస్తా అంటే కాఫీ అవతల పారపో ఆత్మజ్ఞానం అంటే మీ స్వరూపం మీకు తెలియడం సపోజ్ మీరు కాఫీ తాగుతుండగా ఈ కామనలు వ్యర్థము నాకు ఏ కామనలు వద్దు అని మీరు తెలుసుకున్నారనుకోండి సో వట్ వట్ విల్ హ్యాపీన్ టు ఏమీ అవిక ఈ విజ్ ఈ విశ్వాసములు ముహూర్తాలని తారాబలం అని చంద్రబలం అని ఇదంతా కూడా నాకు వద్దు నేను మంచి పనే చేస్తాను నిష్కామంగా భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా నాకు అతని నేను చేసుకుంటూ పోతాను నాకు ఇంకా అన్ని ముహూర్తం గుడ్ గుడ్డు ముహూర్తం బ్యాడ్ ముహూర్తం ఏదీ లేదు మంచి పని చేసేదానికి ముహూర్తం ఎందుకు ఇంకా సో ఎవరికైనా ఇస్తే ఎవరికి మీద లాస్ ఉంటు వేయాలంటే ముహూర్తం కానీ నువ్వు ధర్మ కార్యం చేయడానికి ముహూర్తం ఎందుకు ఎవరికైనా ఏదైనా సేవ చేయాలనుకో దీని ముహూర్తం ఒకట వివాహితులా లేక అవివాహితుల లేక సన్యస్సులా అన్నది కాదు పాయింట్ ది పాయింట్ దట్ ఈస్ ది పాయింట్ ఆర్ యు స్నేషన్ యూ ఇమాజిన్ ఏమిటి నాకు దేవతలు విఘ్నం చేస్తారు యూ ఇమాజిన్ అండ్ యూ ఆర్ స్వ్ టుషన్ బస్ దట్ ఇస్ ది బంధ దేవతలు ఎందుకు విఘ్నం చేస్తారండి ఇప్పుడు శని ఉన్నాడు ఆయన నా దేనికి విధ్వం చేస్తాడని వై నాకు ఆయనకి ఏముంది వై షుడ్ హీ కమింగ్ మైవే ఇంతకీ నాకేం కావాలని నేను అంటలేదు నాకేం డబ్బు కావాలంటలేదు కీర్తి ప్రత్యక్షాలు అక్కర్లేదు బతుకుండాలనే కోరిక కూడా నాకు లేదు ఇంక శని మాత్రం నన్నేమో ఆయన కౌపులించుకునే నాన్న శుభంతులు కాక అనేసి ఆయన ేషన్ బైన్స్ యూ అండ్ యూఆర్ ఫ్రీ టు గెట్ your imagination any time. టైం దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు దేనికోసము వైత్యం ఉండక్కర్లేదు ఇది వెరీ సింపుల్ కనుక జ్ఞానోత్పత్తి జ్ఞానము కలుగుటకు ముందు ఉన్న కర్మలు పూర్వజన్మలలో సంపాదించుకున్న కర్మలు అవన్నీ కూడా జ్ఞానకాలంలోనే నశించిపోతాయి అప్రవృత్త ఫలములైతే అంటే ప్రవృత్త ఫలములు అంటే ప్రారంభ కర్మలు అవి మాత్రం నడుస్తూ ఉంటాయి ప్రారంభకం ప్రారంభమైపోయింది కదా నడుస్తూ ఉంటాయి మనిషిగా పుట్టాడు కదా ఇంకా మనిషి జీవితం అదే వరకు కూడా ఆ ప్రారంభ కర్మ ముందుకు పోతుంది మరి మనిషి జ్ఞానం పొందాక ఇంకో పదేళ్ళు బతికాడు అప్పుడేమో కర్మలు చేస్తాడు కదా వాటి ఫలం వాటి ఫలం వీడికి రాదు అవి కూడా నశించిపోతాయి కూడా దాడిలో కలిసిపోతాయి సమష్టిలో కలిసిపోతాయి ప్రారంభకర్మ ఒక్కటే నిధులు ఉంటుంది దాని కారణంగా ఆ దేహం పడిపోయే వరకు వాడు జీవించి ఉంటారు వాడు జీవించి ఉండడం వల్ల వాడికి లాభం ఏమీ ఉండదు ఎందుకంటే వాడికి లాభమే అక్కర్లా వాడికి లాభం ఏమీ ఉండదు వాడికి ఉండేదల్లా దేహయాత్రకి సంబంధించిన సుఖ దుఃఖాలు ఉంటాయి దేహయాత్రకి సంబంధించిన సుఖ దుఃఖాలంటే ఏమిటి భోజనం దగ్గర ఇబ్బంది ఉండొచ్చు సుఖం ఉండొచ్చు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉండొచ్చు సుఖము ఉండొచ్చు ఇవి ఉంటాయి బాల కర్మ ఫలంగా అంటే ఇంకా వాడి వల్ల జరిగే కర్మ వల్ల వాడికి వచ్చే ఫలం ఏమి ఉండదు ఫలమే ఉంటుంది వాడు చేసే కర్మ వల్ల లాభం చుట్టుపక్కల వాళ్ళకే పొందుతూ ఇబ్బడి ముబ్బడిగా అందరూ ప్రయోజనాన్ని లాభాన్ని పొందుతారు వాడు పొందే లాభం ఏమై ఉండదు ఎందుకంటే వాడికి లాభం రాదని కాదు పాయింట్ లాభానికి అతీతంగా పోయేటి వాడు ఇంక లాభం ఏమిటి వచ్చి తెలియడంలో ఇంక లాభం అనేది లేదు కాబట్టి జీవించి ఉండగా చేసిన కర్మలు వాటిని ఆగామి కర్మలు ఉంటారు అది కూడా నశించిపోతాయి ప్రారంభ కర్మ ఉంటుంది అది ఆ దేహాన్ని బతుకు దేహానికి ఆ ప్రారంభ కర్మాధీనంగా జీవితం ముగిసిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఎండ అయిపోతుంది అందరికీ అంతేగా దీనికోసం జ్ఞానికి మాత్రమే కాదు అందరికీ అది సమానమే ఎందుకంటే ఫలప్రాప్తి విఘ్న నిషేధ శృతే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు దానికి ఫలం మోక్షం ఆ మోక్ష ఆత్మజ్ఞానం కలిగిన మోక్షం కలగకుండా ఎవరో విఘ్నం చేస్తారు అనే మాటని శృతి కొట్టి పారవేసింది నిషేధ చెబుతేవని కర్మాణి వీడి కర్మలన్నీ నశించిపోతాయి కర్మలన్నీంటేమిటి సంచిత కర్మలు అంటే ఇంకా ఫలం ఇవ్వకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు లాగా ఉన్న కర్మలన్నీ కూడా నశించిపోతాయి తర్వాత ఆదాయ కర్మలు నశించిపోతాయి ప్రారంభ కర్మలు నశిస్తూనే ఉన్నాయి ప్రారంభ కర్మలు ఖర్చు అవుతూనే ఉన్నాయి కదా చిరం అంటే తస్య తాపదేవ చిరం అంటే ఏమిటో తెలుసిన సంచిత కర్మలన్నీ నశించిపోయాయి ఆగామి కర్మలు నశించిపోతున్నాయి ఇక ప్రారంభ కర్మలు మిగులున్నాయి ఇవి ఎంతవరకు మిగులుంటాయి ఖర్చు అయిపోయే వరకు మిగులుంటాయి తామదేవ చిరం అదే ఆలస్యం ఆ దేహం పడిపోవడానికి ఆలస్యం ఉంటాయి పని వెంటనే పడిపోతే పని అయిపోతుంది కదా నిజమే కానీ మరి రం ఆ ప్రారంధ కర్మలు ఇంకా కొద్దిగా మిగులు ఉన్నాయి అవి ఖర్చు అయ్యే వరకు ఆ దేహం నిలబడి ఉంటుంది అవి ఖర్చు అయిపోతూ ఉండగానే దేహం అంతే ఆలస్యం చెరం అంతే ఆలస్యం ఈ అవర్ గ్లాస్ అంటారు అలా పెట్టారు కాబట్టి ఆ పైన ఖాళీ ఎప్పుడవుతుందండి ఎప్పుడో చూడండి మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ అవర్ పెడతా ఆ పైన కింద పడుతుంది ఆ పైన ఎప్పుడు ఖాళీ అవుతుందంటారు ఎప్పుడవుతుంది మీరు చూస్తూ ఉంటే అవుతుంది అది సో ఆ రకంగా ఆయన జ్ఞాని కదా మరి ఆయన ఏమైపోతా ఏమైనా మీరు అలా చూస్తూ ఉండండి అవుతుంది అది తస్య తావదేవ చరం అంటే జరపడిందండి సర్వే పాప మానప్రభూ ఎంతే మొత్తం పాప పామా వేరు పాప వేరు పాపం అంటే పాపం పుణ్యానికి ఆపోజిట్ పాప్మా అంటే పుణ్యము పాపము పూల అయిగా సర్వే మొత్తం పుణ్య పాపాలన్నీ కూడా జొళ్ళగొట్టుకుపోతాయి ప్రదూ ఎంతే తుహానుదాలు వచ్చినప్పుడు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి జ్ఞానికి ఇంకా మిగలవు తమ్ విజిత్వా ఆ ఆత్మస్వరూపాన్ని పాప పాపకర్మ అంతదు పాపకేన పుణ్యకర్మ కూడా అంతే పాపకర్మ అంతదు పుణ్యకర్మ అంతదు ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు గంగా స్నానం చేశాడు అనుకోండి పుణ్యం వస్తుందా రాదు గంగ కో పెట్టి బాత్రూంలో స్నానం చేశాడు పాపం వస్తుందా కాబట్టి పుణ్యపాపములు అనే ప్రసక్తి లేనేలేవుతము హైవైతే ఏతే అంటే పుణ్యపాపములు ఏతము ఊ ఈ జ్ఞానిని నా తారాతహ దాటి వెళ్లలేవు అంటే ఆ జ్ఞానిని అవి బంధించలేవు ఓకే ఏదైనా సందేహం ఉంటే తెలుగులో రాసింది చూసుకుంటే సరిపడుతుంది తెలుగులో ఏం రాసాము హేతము హై వైతే ఓకే ఓకే దొరికి ఈ ఆత్మజ్ఞాని ఈ పుణ్య ఏతం అంటే ఈ ఆత్మజ్ఞాని ఏతే అంటే ఈ పుణ్యపాపములు నా తరతృించవు అంటే టచ్ కావు అని అర్థం ఓకే సర్పడిందండి నయనం కృత కృతే చాలా గొప్ప వాక్యం నయనం కృత కృతే తపత అని గొప్ప వాక్యం మీరు మానవ స్వభావాన్ని మీరు చూసుకుంటే మానవుల బంధం ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది మనిషి బంధం ఎలా ఉంటుందంటే ఒక ఆయన మంచం పట్టాడు మీద ప్రయాణం పోవడానికి తరలి సిద్ధంగా ఉన్నది కానీ ఇంకా మా మనోరాలి పెళ్లి కుదరలేదు అని వెన్న పెట్టుకుంటాం కూతురు పెళ్లి చేశాడు కదా కొన్ని మనోరాలి పెళ్లి కొడుకు చేస్తాడు కదా ఏం చేయడం ఎందుకు రామనామాన్ని స్మరిస్తూ స్వర్గానికి వెళ్ళచ్చు కదా కాదండి ఇంకా పని మిగిలిపోయింది అకృతము తప్పింపజేస్తుంది అకృతము అంటే చేయకుండా మిగిలి ఉన్న పని దీనికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఏమంటే చేయకుండా మిగిలి ఉండే పని సంసారంలోకి ఉంటుందంటారా ఉండదంటారా యాభయో ఏట ప్రారంభమైందనుకోండి చేయకుండా ఉండే పనులు మిగిలే ఉంటాయి ఇంకా రిటైర్ అయ్యవలేదు చాలా పనులు మిగిలి ఉంటాయి రిటైర్ అయ్యాక పోయాడు అనుకోండి చేయకుండా మిగిలిన పనులు ఉంటాయా డయో ఏట పోయాడు అనుకోండి అప్పుడు ఎనభయో ఏళ్ళ పోతే అప్పుడు లో పోతే వందలో పోతే ముంద ఇరవైలో పోతే సంసారం అంటే అలా ఉంటాడు డటీ సంసారి ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడో తెలిసిన మృత్యుదేవత వచ్చి ఎలా నిన్ను పట్టుకుపోతానంటే పద కానీ ఏమైనా పనులు ఉంటే చక్కపెట్టుకో నాకే ఏ పనులు లేవు చేయకుండా మిగిలిన పనులేమి నేను ఆకూరికే అది తప్పింపటి నేను ఈ పొరపాటు చేశాను ఆ పొరపాటు చేశాను అనే తపన అందరికీ ఉంటుంది ఆ తపన ఆ తపనలో రెండు అంశాలు ఉన్నాయి నేను మూజీ ఒక పెద్ద విద్వాంసులు ఒక ఉన్నారు నేను విన్నారా ఎప్పుడైనా పేరు మూజీ అని హృషి నేను కలిసినప్పుడు నేను ఆయన్ని అడిగాను నయనం కృతృతే తపత అని శాస్త్రం చెప్తోంది తైత్రీయంలో కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయి సో వాక్యం ఏంటంటే ఎతో వాక్యో నివర్త ప్రాప్యమనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్భే కదాచనే నయనూహవన తపతి కిమహం సాధున కరవం కిమహం పాపమ కరవమితి అని నేను చేయాల్సిన మంచి పనులు ఇంకా చేయలేనో లేకపోతే చేయకూడని తప్పు పని చేసేదనో ఈ రెండు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆత్మజ్ఞాని ఇంకా మిగిలేమైనా పనులు ఉన్నాయా అంటే ఏమీ మిగిలేవండి ఐఎం ఐఎం రెడీ అనగలుగుతాడు కానీ నేను చెయ్యకూడని పనులను కొన్ని చేశాను అవి చేయకుండా ఉంటే బాగుంది చేయకుండా ఉంటే బాగుంది నేను ఒకసారి ఎద్దుబండి మీద ఎక్కి తోటలోకి వెళ్ళాను ఎద్దుబండి నాది కాదు ఎవరిదో తోట ఎద్దుబండి రెండెట్ల బండి తోట నాది కాదు ఎవళ్ళదో రెండిట్ల బండి ఎక్కి ఆ తోటలోకి వెళ్ళాను తోటలోకి వెళ్ళే మధ్యలో పిల్ల కాలవ అడ్డంగా ఉంది నేను ఈ వీడు అనుకున్నా అంటే ఎవరినాడు నేను చూస్తూ నేను ఏం చేస్తాను అని ఆ ఎద్దుని కంచాతోటి ఇంకో దెబ్బ అట్టో వాటిని పోటు కొడిచాడు అది పాపం అలా బలబరబల లాక్కుంటాం ఆ పిల్లకాలంలో బండికి వెళ్ళింది లాగేసి అవతల ఒడ్డుని పెట్టేశాను నేను చప్పట్లు కొట్టేసి ఆ ఎంత ఘనకాలం చేసే అని అతన్ని ప్రశంసించాడు అది మొన్న గుర్తు వచ్చింది హృషికేషిలో పుస్తకం చదువుకుంటుంటే గుర్తొచ్చింది గంగతే ఎలా కూర్చొని ఉన్నాను ఏదో మంచిగా ఎలాంటి పుస్తకం కూర్చొని ఇది గుర్తు వచ్చి గుర్తు రావడానికి వేరే ఏమి లేదు గుర్తు వచ్చి ఎంత మనస్సు కష్టం అయ్యో పాపం ఆ యద్దు మనం ఎంత దుఃఖం పెట్టినాం అలా ఎందుకు చేసినప్పుడు మనకు ఎందుకనప్పుడు వివేకం కలగలేదే శాస్త్రం చదువుకునే రోజులు అప్పట్లో కళ్యాణం కాళిదాసాదులు కళ్యాణం ఉద్ధరిస్తున్న రోజులే ఏమి తెలియని వాడు అంటే పనులు చదువుకోని వాడు అనుకోవచ్చు చదువుకున్నా తిన అజ్ఞానం అని నేను మనస్సులో కష్టపడ్డా ఇది నేను మూగిని అడిగాను అంటే ఈ దృష్టానం అడిగారు అని కాదు ఇలాంటి సమస్య జ్ఞానికి ఉంటుందా ఉండదా అని అడిగారు అసలు ఏం చెప్తాడో ఉందా అని అడిగారు ఎందుకంటే మహాత్మా దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి కదా మనకే వస్తుందని చెప్పడం కాదు ఆయన ఏమన్నాడంటే చూడు చేసిన పని తప్పు అని గుర్తించడము ఆ సంవేదనము ఆ సెన్సిబిలిటీ అది చాలా దైవీ లక్షణం అది అది మామూలు లక్షణం కాదు కానీ ఆ దైవీ లక్షణాన్నే మళ్ళీ ఆటంకంగా చేసుకుని దాని నుంచి బయట కూడా ఒక మానసిక బలహీనతది కాబట్టి ఇప్పుడు ఏమైంది అది అది మంచి చేదు ఆ సెన్సిటివిటీ ఉండడం మంచిది అది సాత్విక లక్షణం ఆ సెన్సిటివిటీ లేకపోతే వాడు రాజస తామస్తులుగా బతకాల్సి వస్తుంది అది సాత్విక లక్షణం కానీ సత్వగుణము కూడా బంధమే అల్టిమేట్ గా నుంచి కూడా బయటపడాల్సి అప్పుడు ఆ పని చేసినప్పుడు ఈ సెన్సిటివిటీ లేకుండే ఆప్ సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ ఎండ్ ఆఫ్ అన్కాన్షియస్ kind of ankaansh ele moorchana entoledu options of the consciousness are apostles like lokadu thondane consciousness lekapodadu that that ankaansh thasi that is responsible kabatti not you are responsible that ankaansh is responsible not you kabatti give up the direct and i said adhu vaa cheppada అసలు ఎలా చెప్తారా అని నేను అడిగాను చాలా బాగా చెప్పారు నాకు ఆయన చెప్పింది నాకు అర్థమైపోయింది అర్థమైపోయినా కూడా ఇంకా చెప్తూనే ఉన్నాడు ఇంకో పది నిమిషాలు చెప్పాడు అప్పుడు నేను అనుకున్నా ఎందుకు శాస్త్రంగా ఇంత చెప్తున్నాడు ఏమిటో మనకి అర్థమైపోయింది కాబట్టి కనుక ఆయన ఇంకా ఇంకా కూర్చుని ఉన్నారు అక్కడ విద్యార్థులు వాళ్ళని ఉద్దేశించి నాకు అర్థమైందని ఆయనకి తెలిసిందే అయినా కూడా ఇది కాలుస్తారు కాబట్టి జ్ఞానిని పుణ్యము స్పృశించదు పాపము స్పృశించదు అది గమనించదంత విషయం సో పుణ్యము స్పృశించదు పుణ్యం మీద శ్రద్ధ లేకపోవడం అది పెద్ద తెలివితే అది తెలివిగా జ్ఞానికి అది సహజంగానే వస్తుంది కానీ పాపము స్పృశించదు అని తెలుసుకోవడానికి ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఆ సత్వగుణం అడ్డుపడుతుంది ఆ దయాగుణము సత్వగుణమే అడ్డుపడుతూ ఉంటుంది దాని నుంచి కూడా బయటపడాల్సి వస్తుంది ఇక్కడ వాక్యం అది కాబట్టి నయనం కృతాకృతే తపత ఈ జ్ఞానిని కృతము తపింపజేయదు అయ్యో పొరపాటు చేసేనే అనే తాపము ఉండదు అకృతము తాపింపజేయదు అయ్యో ఆ పని చేయకుండా దేహ క్యాగం చేస్తున్నానో అనే తాపము కూడా కతృత్వం నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు ఈ కృతాకృతముల యొక్క పోతాయి కుటుంబం ఎవరికి ఉంటాయి కర్తకుంటాయి కర్తే కాలప్పుడు కృతము లేదు అకృతము లేదు ఇవ్వ ఇక్కడే ఉండే తపతిభే కుటశ్చనా నేను ఇంతలా ఆలోచించి తీసుకొచ్చిన వాక్యం అక్కడ ముందే కనపడుతుంది త్రియమేది మీరు దేని వలనను భయపడ్డ జ్ఞానికి భయం ఉన్నది నో ఫియర్ ఇప్పుడు సంసారి సంసారిని మీరు గమనించండి సంసారి మనస్సు చలనంలో ఉంటుంది కదా ఏముంటాయి ఆ మనస్సులో ఏముంటాయి థాట్ థాట్స్ ఉంటాయి ఏ ఏవి థాట్స్ ఉంటాయి అంటే గతానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి వీడు పాస్టర్స్ లో బతుకుతూ సపోజ్ మీరు గతం థాట్స్ డ్రాప్ చేశారనుకోండి భవిష్యత్తు గురించి భయంతో బతుకుతూ ఉంటాడు ఇప్పుడు ఈ ఛానల్స్ ఉన్నాయి ఈ అధ్యాత్మ ఛానల్స్ ఐదో ఆరో వాళ్ళు చేసేటువంటి అపకారం ఏమిటంటే అందరినీ భవిష్యత్తు గురించి భయపెట్టడమే ఆ ప్రోగ్రాముల యొక్క లక్ష్యం అంటే వేరే ఏముండదు ఆ ప్రోగ్రాముల భవిష్యత్తు గురించి మెంగా మీరేమిటి నేను కాలేజీ విద్యార్థిని అయితే మరి మీకు కాలేజీ పరీక్ష పేసవుతారో పేసవు పరీక్ష పేసాక ఉద్యోగం వస్తుందో రాదు మీకు ఎవరైనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఇప్పుడు ఈ సమస్య అబ్బాయిలకు ఉండే వచ్చింది సమస్య పూర్వం అమ్మాయిలకు ఉండేది ఇప్పుడు రుక్మిణి కళ్యాణం అది తీసేసి మీకు ఒకటి నేను పట్టుకురావాల్సి ఉంటుంది నా సాహిత్య జ్ఞానాన్ని ఉపయోగించి పెళ్లి కాని అమ్మాయికి ఏం పారాయణ చేయాలో పూర్వం రుక్మిణి లవ్ లెటర్ ఇచ్చేవాడు భూమన్న సుందర అంటే ఏదో శ్లోకాలు శ్లోకాలు రాసి దేనే ఇచ్చాను కొంతమందికి మీరు ఇది పారాయణ చేసుకున్నామ్మా మీకు పెళ్లి అవుతుంది ఇప్పుడు ఆ శ్లోకాలు ఎవరికే ఎక్కర్లేదు అమ్మాయిలు ఎవరు వచ్చి మాకు శ్లోకాలు ఇవ్వండి మాకు పెళ్లి అయ్యేట్లాగా ఎవళ్ళో అడగట్లేదు అబ్బాయిలు అడుగుతున్నారు ఇప్పుడు ఈ అబ్బాయిలకి ఏమి శ్లోకాలు పట్టుకొస్తావు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఎక్కడా కదపడావు వెరీ పిల్ అంటే నేను ఒక జీవితకాలం చూశాను అమ్మాయిల వివాహము దానికి ఉన్నటువంటి బెంగలు తల్లిదండ్రులు యొక్క దుఃఖాలు ఒక జీవితకాలం చూశాను చూసి నాకు ఆ సంస్కారం బాధపడిపోయి అదంతా ఉంటా అయిపోయింది ఇప్పుడు ఊటానిసే అంటే ఈ కొత్త పరిస్థితి చాలా వింతగా అనిపిస్తుంది చాలా బాగుందని కూడా అనిపిస్తుంది కాబట్టి ఏటం హవామ తపతి నవీభై ఈ నేను చేశాను ఈ పని అని బెంగపడి ఇది లేదు నేను ఈ పని చేయలేకపోయానునే బెంగ కూడా లేదు అని శృతులు చెప్తున్నాయి జ్ఞానాజ్ఞ స్థర్మ కర్మాణి భస్మసాత్తే ఇత్యాది స్మృతి కాబట్టి కర్మలేమో మిగిలిపోతాయి వీడి సంసారం వీడికి మళ్ళీ మోక్షనికి అడ్డుపడతాయనేటువంటి ప్రసక్తి లేదు అంటే దేవతలు అడ్డుపడతారనే ప్రసక్తి లేదు దేవతలు అంటుపడకపోతే మనకి దెయ్యాలంటుకో దెయ్యాలంటుకో దెయ్యాలనేవి అసలు శాస్త్రంలో లేవు దేవతలు ఉన్నాయని చెప్పారు తప్ప ఇంద్రుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు అన్నారు తప్ప దెయ్యాలనేవి లేవు తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత ఇంకో చిత్రం మా చిన్నప్పుడు హై తెలుగు పరీక్షలో ప్రకృతి వికృతులు ఉండి మీకు అవన్నీ తెలిసే వికృతి రాయ దేవుడు ప్రకృతి వికృతి ఏమిటి దైవం కాబట్టి ప్రకృతి వికృతులకు అర్థం ఒకటే ఉంటుంది అతనికి తెలిసిన ఇది కలిగ అవి అవి సమానార్థక పదములు ప్రకృతి అర్థం వేరు వికృతి అర్థం వేరు ఉండదు బ్రహ్మ తెలుగు ఏమిటి బ్రహ్మ అర్థం ఒకటే దేవుడు దెయ్యము నాలుగు మూల దెయ్యము అని కవి ఆ పద్యం పూర్తి అడుగుతున్నాడు నాలుగు మోముల దెయ్యము దెయ్యం అంటే ఏదో అనుకున్నాను బ్రహ్మదేవుడే అడుగుతాము కాబట్టి ఇక్కడ దేవతలే తప్ప దెయ్యాలేమీ లేవు దెయ్యాలన్నా దేవతలే వాళ్ళు పెట్టి అడ్డం లేదు అయిపోయింది కాబట్టి రెండు ఆటంకాలు దేవతలు అడ్డు పెట్టరు కర్మలు వీడిని బంధించి అయితే ఇంకొక ఆటంకం మిగిలి ఉండదు సెటిల్ చేయాల్సిందే అప్పులు ఉంటాయా ఉండవా ఇప్పుడు వీడికి ఆత్మజ్ఞానం కలిగింది అప్పు మాటేమిటి రుణం బ్యాంక్ రుణం ఈ వైదికమైన రుణాలు ఉన్నాయి ఎత్తు రుణై ప్రతిబద్ధతే రుణముల చేత వీడు బంధింపబడతాడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు గమనించారో లేదో అమెరికాలో మీకు వేస్తాకి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్పోర్ట్ ఇచ్చింది అక్కడి నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది మీరు వేస్తాకి అమెరికా కన్సలేట్కి వెళ్తే వాడు అడుగుతాడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు అడుగుతాడు ఇన్కమ్ ట్యాక్స్ అర్థం లేదు ఇంకా బాకీ ఉన్నాను అంటే వేస్తా ఇవ్వడు అర్థమైందో మీకు అలాగే ఆత్మజ్ఞానం వచ్చేసిందండి ఇంకా మాకు మోక్షమే తర్వాత అంటే రుణములు ఉన్నాయా లేవా రుణాలు కొద్దిగా ఉన్నాయి అయితే మోక్షం అడ్డుపడుతుంది అది పూర్వపక్షం ఓకే ఎత్తు రుణై ప్రతిబద్ధతన్న అది సరికాదు రుణములు మూడు మూడు రుణాలు ఉన్నాయి అంటే చూడండి మనిషిని మనిషి మనిషిని మతం బంధిస్తుందంటారా ఉద్ధరిస్తుందంటారా ఉద్ధరించే ఆస్పెక్ట్ లో ఉద్ధరిస్తుంది కానీ బంధిస్తుంది కూడా ఎద్దుకి ఉలవలు చిట్టు తగుడు పెడతారు పెట్టి దాన్ని దాన్ని దాన్ని చాలా సంతోషంగా ఉలవలు చిత్తూరు తగుడు పెడతారు కానీ దాని చేత నేను ఒకతన్ని అడిగాను ఎందుకో ఆ ఎద్దును అలా హింస పెడుతున్నాను ఎందుకు అని అడిగాడు కష్టపెడుతున్నాను అని వాళ్ళు ఏమన్నా తెలిసినా ఇప్పుడు అడుగుతున్నావు ఒక గంట పోయిన తర్వాత రా నేను ఎందుకు ఓలు పెట్టినప్పుడు చూడు అని కాదు అలాగే మతము మనల్ని ధరించడమే కాదండి మనల్ని భంశిస్తుంది కూడా అంచేతనే ఎద్దుతో పోలిచేది మనిషి భాగవతంలో అక్కడ కూడా వీడిని కర్మలు చేసేటువంటి యజమానుల్ని ఎద్దుతో పోల్చారు వీరికి ఉలవలోని స్వర్గాది ఫలములు ఉణవలో పెట్టేటట్టు కర్మల్ని చేస్తూ ఉండడం ఎద్దు బరువు ఒక మూడు మూడు రుణములు ఆ మంత్రం చెప్తాడు అండి జాయమానో వై బ్రాహ్మణ త్రిభీదు ఉడుతూనే వీడు మూడు రుణములతో కొడతాడు త్రిభి రుణవా అంటే రుణవా అంటే అయితే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యే దేవేభ్య ప్రజయా పితృభ్య వేదాధ్యయనము చేత ఋషులకి రుణం ఋషులకి రుణపడవున్నాడు నేను ఋషులకు రుణపడు ఉన్నాను నేనేమి రుణం తీస్తున్నానండి వాళ్ళ దగ్గర అంటే ఎదుర్వేదము రుగ్వేదము సామవేదము అథరుణమేదం నేనేం చెప్పానో వాళ్ళని ఆ వేదాలన్నీ పెట్టమని నువ్వు చెప్పలేదు కానీ ఆ వేదాలను నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా లేదా రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి రుణమే ఋషి రుణము దేవఋణము సో యజ్ఞైన దేవేద్య సో వాయువు దేవత పృథివీ దేవత ఆపో దేవత సూర్యో దేవత చంద్రమా దేవత మరి దేవతలందరికీ మనం రుణపడి ఉన్నాం కదా పూర్వం వాళ్ళు అలా అనుకున్నారు ఎవరైనా వైదిక ఋషులు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం భూత భూమాతగా రుణపడి ఉన్నాము చంద్రుడికి రుణపడ్డాము సూర్యుడికి రుణపడ్డాము వాయుదేవతకు రుణపడ్డాము అని అనుకున్నాము వీళ్ళు ఈ మోడల్ వీళ్ళు ఆ చంద్రుడు రాహువు కేతువు అని వీళ్ళు అనుకుంటున్నారు ఈ దేవతలను వదిలిపెట్టేశారు కృషి దర్శించిన దేవతలకు వీళ్ళు ఎప్పుడో తెలియనగాలి మీరు ఎవరైనా చూశారా ఇంద్రుడు చంద్రుడు వరుణుడు సూర్యుడు పృథివీ అది ఇలాంటి దేవతలన్నీ ఆరాధించే ఎవరైనా మీరు కనపడ్డారా ఈ దేవతల్ని వదిలిపెట్టేసారు వదిలిపెట్టేసి ఇంకేమేవో కొత్తవి తెచ్చి పెడుతున్నారు కొత్తానికి రుణములు దేవ రుణము గలదు ఈ దేవ రోణాన్ని ఎలా తీర్చాలి ఈ ద్వారా యజ్ఞం అన్నిటికీ ఒక కురుకి బియ్యానికి ఒకే మంత్రం కాదు పృథివీకి యజ్ఞము ఒక్క పాత్రక చంద్రుడికి యజ్ఞము ఒక నూలు పోవు సూర్యుడికి యజ్ఞము అర్ఘప్రధానము ఈ విధంగా యజ్ఞము మొత్తానికి రుణపడి ఉన్నాము యజ్ఞం చేసి ఆ రుణాన్ని మనం తీసుకోవాలి యజ్ఞాన దేవేభ్యజయా పితృభ్య పితృదేవత అంటే తండ్రి గారికి తాతగారికి మూడు తరాలు పెట్టారు పితా పితామహపితామహ మాత మాతామహీ ప్రభితామహి మాతా పితామహి ప్రభితామహి మళ్ళీ మాతామహి మాతామహ ఇలాంటివి వస్తాయి మొత్తానికి ఇటో మూడు తరాలు అటు మూడు తరాలు పెట్టి వీళ్ళందరికీ నువ్వు రుణపడి ఉన్నావు ఎందుకు నేనేం రుణపడ్డాను అనంటే నువ్వు మరి ఉన్నది ఎందుకున్నట్టు వాళ్ళు నిన్ను కనబట్టే కదా నువ్వు ఉన్నావు అయితే మూడు మా నాన్నగారికి రుణపడు ఉంటాను కాదు ఆయన్ని వాళ్ళ నాన్నగారు కనబడటానికి అన్నారు కదా అయితే మరి ఇలా సుమారు మూడు తరాలు కన అని ఇప్పుడు వీళ్ళందరికీ రుణపడి ఉన్నాము అయితే ఎలాగే ఈ రుణం తీర్చడం అంటే ప్రజయా పితృభ సంతానమును కనుక ఈ రుణం విముక్తి కలుగును అని మూడు రుణాలు ఉన్నాయి ఈ మూడు రుణాలను తీర్చేడా వీడు వీడికి ఆత్మజ్ఞానం వచ్చింది వేసా వచ్చింది ట్యాక్స్ కట్టేడా లేదా అన్నట్లుగా ఆత్మజ్ఞానం అయితే వచ్చేసింది ఈ మూడు రుణాలు తీర్చేడా వీళ్ళు వేలందరూ ఓ రుణం తీసేయి సంతానంగా అన్నాడు ఇంకో రుణం తీసే యజ్ఞం చేయలేదు వీడి ఆత్మజ్ఞానానికి కొర్రి పడింది కొర్రీ అంత క్వెరీని కొర్రి అంటారు ఒరిజినల్ నిజ క్వరీ మన క్వశ్చన్ మీద క్వశ్చన్ మార్క్ పెడతారు ఇంకా ఫైల్ అక్కడ పండుతుంది అంటే దాన్ని కొర్రి అంటారు సో వీడి వీడి ఆత్మ జ్ఞానం ఫైల్ కూడా కొర్రీ అలా అవుతుందా అలా అవుతుందా శంకపులంటే అలాగే ఉంటుందా అవిద్యావద్విషయత్వా సంగ్రహవాక్యం అంటే ఈ రుణములు జ్ఞానికి ఉండవు అజ్ఞానికి ఉంటాయి కాబట్టి అజ్ఞానికి సంబంధించిన మాట అన్నది జాయమానో వైబ్రాహ్మణ శ్రీభిణ రాజాని చై బ్రహ్మచర్యేణ త్రిశుభ్యోయేణ దేవేభ్య ప్రజయ పితృభ్య ్రహ్మజ్ఞాని చెప్పిన మాట కాదే అది అజ్ఞాని అజ్ఞాని కోసం చెప్పారు కాబట్టి నీకు దానితోటి ఆ రుణములతో నీకు సంబంధం లేదు నీకు జ్ఞానం కలగగానే మోక్షమే అది జావామి ఋణి ఎవరండి రుణి అంటే రుణము గలవాడు ఎవరు అంటే అజ్ఞానము గలవాడే రుణము గలవాడు తస్య కర్తృత్వాది ఒక ఇప్పుడు నేను కర్తను యజ్ఞం చేయాలి పితృదేవతలకి శ్రాద్ధాధికమను చేయాలి నేను సంతానాన్ని కన్నా తండ్రిని అనే కర్తృత్వాది ఎవడికి ఉంటుంది అజ్ఞానికి ఉంటుంది అజ్ఞానికి ఉంటుంది జ్ఞానికి కాబట్టి రుణములనేవి జ్ఞానికి ఉండవు ఎందుకంటే ఎత్ర అన్య దివ సేతి పక్ష్యేరు వేరు తల్లివేరు తాతవేరు ముత్తతవేరు తల్లి వేలు మాతామీ ప్రపితమహి పితమహ అందరు వేరు వేరు వేరు పితృదేవతలు వేరు అగ్నిష్ బలిషద పితృదేవతలు వేరు విష్ణువు వేరు అని చేతనే మూడు పెండాలు అందరూ ఒకటైతే మూడు పెండాలు ఎందుకు ఒకే ఒక్క పెండం పెద్దది పెట్టేస్తే పని అయిపోతుంది కదా అనుకోండి కారణం ఈ పెండము ఎవరికి అంటే అగ్నిస్వార్థ ఇతర పితర వాళ్ళకాడం మళ్ళీ ధర్మలు వేసి రెండవ పిండం ఇదే వాళ్ళకి బహిష్ద పితర మూడవ ధర్మలు వేసి పెండము విష్ణువు విష్ణు పిండం ఒకటి ఇలా శ్రాద్ధంలో ఉంటాయి శ్రాద్ధకతలో కాబట్టి భేద బుద్ధితో ఉంటారు నేను వేరు కర్త నేను కాబట్టి సర్వము భిన్న భిన్నముగా చూసి వారికి ఎత్రవా అన్య దివస్థ అన్యము అని ఎవరికైతే ఉంటుందో తత్ర అన్యహా అన్యత్ పశ్చేరు ఇతరుడు ఇతరుడు చూసిన ఇవా అంటారు అన్య దేవస్థ్యా అన్యత యథార్థం కాదు భేదము యథార్థం కాదు కానీ వీడు అన్యాయం చేత భేదమా అన్నట్లు దర్శిస్తూ ఉంటాడు కారణం చేత వీడి కర్తృత్వాదులు ఉంటాయి భేద బుద్ధి ఉంటుంది కాబట్టి దేవతలు వేరు నేను లేరు నేను దేవతలకు రుణపడ్డాను ఇతరులు లేరు నేను లేరు ఇతరులకు రుణపడ్డాము ఋషులు లేరు నేను లేదు ఋషులకు రుణపడ్డాము వాడి అజ్ఞాని వాడికి సంబంధించిన రుణాల అంతే తప్ప జ్ఞానికి సంబంధించిన రుణములు కావు అసలు వీడికి తెలుసో తెలియదో సన్యాసం తీసుకున్న వాడికి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడగరు ఒకవేళ వీడు అప్పులు తీర్చలేక కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు వాడు ఏదో చిట్ ఏదో ఫైనాన్స్ అని నడిపిస్తాడు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం కొద్ది రోజులు వడ్డీ ఇస్తాడు కొద్ది రోజులు ఇస్తాడు నాలుగు నెలలో ఐదు నెలలో వడ్డీ ఇస్తాడు ఇంకా తర్వాత వడ్డీ ఇచ్చేందుకు డబ్బులు ఉండవు వీడి దగ్గర కాబట్టి వీళ్ళు ఊరి నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటారు లేకపోతే ఎక్కడికో ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేసి తెలంగాణకు వచ్చారు అయితే తెలంగాణలో అప్పులు చేసి పంజాబ్కి వెళ్ళిపోతారు అలా ఏదో చేస్తారు ఇవన్నీ తెలుగు తక్కువ అడిగితే శ్రీకృష్టి వెళ్ళిపోయి సన్యాసం తీసేసుకుంటే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దూరం నుంచే దండం పెట్టి వదిలేస్తారు రుణము కూడా వదిలిపోతుంది ఈ సర్యాసంతో కాబట్టి మొత్తానికి ఇక్కడ రుణముల యొక్క పరిస్థితి అది కాబట్టి ఆత్మజ్ఞానికి రుణములంతో ఏమీ ఉండవు అననియత్స ఆత్మాఖ్యం ఎంత అవిద్యాం సత్యాం అన్య నివ సత్తు శివీరకృత ద్వితీయ చంద్రవతి తవిద్యాకృత అనేక కారకాపేక్షం దర్శనాది కర్మ తత్తం ఫలం చర్శయత్ తయత్ పశ్యేదిత్యాది నా అంటే శంకర భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది దీన్ని బుధవారం నాడు ముందుకు తీసుకువెళ్దాము పూర్ణి నమ్మదం పూర్ణి నమ్మడం